ఒకసారి నేను అన్నం వండిన గిన్నె దింపిన గిన్నెని నేను ముట్టుకున్నా ముట్టుకుంటే అదే వెళ్ళి చేయబడుకో అన్నాడు నేనున్నాను చూడండి అది పవిత్రమైన అన్నం దాన్ని నేను ముట్టుకుంటే నా చెయ్యి అపవిత్రమే అవ్వదు ఒకవేళ నా చెయ్యగలక అపవిత్రమైతే అది అపవిత్రమవుతుంది తప్ప దాన్ని ముట్టుకుంటే నా చెయ్యి అపవిత్రం నేను చెప్పాను చెప్తే సుబ్రహ్యశ్వ గారు నన్ను ఆ మాట మీద నిలబడ ఉండబో బాగా చెప్పాడు అన్నారు కాబట్టి అన్నం ముట్టుకుంటే చేకడుక్కోవడం కాదు చేకడుక్కునే అన్నం ముట్టుకోవాలి చేతికి మట్టి మశానం ఉంటే అది అపవిత్రం అవుతుంది తప్ప అది ముట్టుకుంటే మనం అపవిత్రం అవుతామా కానీ వైదికుడు ఏమనుకుంటాడు అది ముట్టుకుంటే మనం అపవిత్రం అయిపోతాం మూర్ఖత్వం యొక్క పరాకాష్టం ఉంటుంది కిచెన్ రిలీజియన్ అని పేరు పెట్టారు వివేకానంద స్వామి చాలా గట్టిగా ఖండించారు ఆయన ఆయన ఒక్కడే కాదు రామతీర్థ కూడా చాలా గట్టిగా ఖండించారు ఆయన ఏమన్నారంటే భారతదేశంలో నదుల యొక్క గమనమే మారిపోయినది నదుల యొక్క దారి మారినది దిశలు మారినవి రాజులు పోయారు రాజ్యాలు పోయాయి అన్నీ మారిపోయాయి అయినా వీళ్ళ మూర్ఖత్వం మాత్రం అలాగే ఉంది అని చెప్పారు రామతీర్థేజింగ్ కాబట్టి ఈ దేహము అపవిత్రత Pavitrata, you have to come out of all of that. You have to cross the river without becoming wet. Yeha avhimana ondata. Me arjanitikna, meiru re-organize chesko also. Meir apavitrila varu. Yeha apavitrata ondata. Apavitrata nizanga apavitrava ina kudu. Meiru snanavayudu cheya also. Antaka binchi vele apavitrata eh ondata. Manashu... అపవిత్రత అవి ఉంటాయి వాటిని ఇందాక మనం అనుకున్నాము కాబట్టి దేహము ఎడల సాక్షిభావాన్ని కలిగి ఉండాలి దేహమే నేను అనేటువంటి అజ్ఞానంలో ఉండకూడదు ఇంకా ఫైనల్గా మనస్సు దిస్ ఈజ్ ది వెరీ క్రిటికల్ యాస్పెక్ట్ నా ఉద్దేశంలో దేహము ప్రాణము వాటి ఎందు అహం అభిమానాన్ని త్యాగం చేయటం తేలిక అంటే అభ్యాసం చేత సంభవము తేలికంటే అంత కాదు కానీ డ్యూయబుల్ కర్తృత్వభోక్తృత్వాలను మీరు జాగ్రత్తగా విచారం చేస్తే వాటిని కూడా తిరస్కరించగలుగుతారు నేను కర్తను అనే మాట వాడు అన్నాడంటే వాడు అహంకార మూఢాత్మ కర్తాహమితి మంగత వాళ్ళు ఎంతో కొంత మూర్ఖత్వం ఉంటే కానీ నేను కర్తనని అనలేడు ఏమాత్రం వివేకం ఉన్నా నేను కర్తను కాదు అని తెలుసుకుంటాడు దీని మీద మహాత్ములు ఎన్నెన్నో దృష్టాంతాలు చెప్పారు ఒకడు ఒంటి మీద కూర్చొని ప్రయాణం చేస్తున్నాడు ఎడారులో వాడికి ఒక మూట ఉంది ఆ మూటను నెత్తి మీద పెట్టుకుని మోసుకున్నాడు ఎలా ఎందుకురా ఒంటి మీద కూర్చొని ఎదుర్కొన్న మూట ఒంటే మూపురం మీద పెట్టచ్చు నెతి మీద ఎందుకు పెట్టుకున్నవా అంటే ఒంటికి బరువు ఎక్కువ అవుతుందని నెతిమీ పెట్టుకున్నా ఆ రకంగా జీవిస్తూ ఉంటాం మనం అంటే నా మూటను నేనే మోసుకుంటున్నాను అని వాడి నమ్మకం ఒంటి మీద కూర్చొని రైల్లో వెళ్తో పెట్టిని ఎత్తిమీద పెట్టుకున్నాడు ఒక ఆయన అంటే నా పెట్టిని నేనే మోసుకుంటున్నాను అని ఆయన యొక్క విశ్వాసం ఈ రెండు దృష్టాంతాలు అఖండ అయింది రమణ మహర్షి దృష్టాంతాలు రమణ మహర్షిదే ఇంకో దృష్టాంతం ఉన్నది ఈ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ గోపురానికి కింద ఇద్దరు బలవంతులు ఉంటారు ఇటువైపు హుడో అటువైపు హుడో గోపురాన్ని ఎట్టి మీద మోస్తూ ఉంటారు అలా ఉంటాయి బొమ్మలు బొమ్మలు అలా ఉంటాయి వాస్తవానికి ఆ బొమ్మల్ని అలా నిలబెట్టింది గోపురం ఆ గోపురం లేకపోతే ఈ బొమ్మలు ఊడి విరిగి కింద పడిపోతుంది ఆ బొమ్మల్ని నిలబెట్టింది గోపురం గోపురం పట్టుకున్నట్టే పెట్టింది వీళ్ళు గోపురాన్ని మోయరు ఆ రకంగా ఈ సిస్టమ్ మనల్ని మనిషిగా నిలబెట్టింది మనల్ని మనిషిగా ఒక బ్రతుకు మనకి కల్పించి మనల్ని ముందు తోసుకుపోతోంది ఈ పృథివీ ఆపహ తేజ మధు ఆకాశము ఈ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం ఈ ప్రజలు ఈ రైతులు ఈ వ్యాపారస్తులు వీళ్ళందరూ ఈ సిస్టమ్ ఈ సమాజం అనే బిగ్ సిస్టమ్ ఉంది కదా ఈ సిస్టమ్ ఏం చేసింది మనల్ని ఒక మనిషిగా బ్రతికిస్తాం మేనేజ్ ద సోషల్ యానిమల్ ఎంటైర్ సొసైటీ ఉంటేనే మనం ఉన్నాం లేకపోతే మనమే లేదు కాబట్టి గోపురం బొమ్మను పట్టుకుంది తప్ప బొమ్మ గోపురాన్ని మొదటం అలాగే సమష్టి మనల్ని నిలబెట్టింది తప్ప మనం సమష్టిని మొదట కాబట్టిర్తృత్వాన్ని నిరాకరించడానికి కొంచెం తెలివితేటలు ఉంటే చాలు మూర్ఖుడు నిరాకరించలేడు గనిష్యే గనిష్యేను ఎప్పుడు నేనే చేస్తున్నాను నేనే చేస్తున్నాను అనుకుంటూ బతికేస్తాడు ఏమాత్రం వివేకం ఉన్నా కర్తృత్వాన్ని నిరాకరించవచ్చు భోక్తృత్వాన్ని కొంత విరక్తి వైరాగ్య సంపన్నుడైతే భోక్తృత్వాన్ని నిరాకరిస్తాడు భోక్తృత్వ నిరాకరణానికి వైరాగ్యం ఉండాలి వైరాగ్యంలో ఫ్యూ లెవెల్స్ ఆర్డాయి ఒకటి సుఖదుఖములను సమచిత్తముతో స్వీకరిస్తూ దుఃఖమును తితిక్షతో సహించుట అంటే ప్రతికూల పరిస్థితులను తితిక్షతో సహించుటానికి వైరాగ్యము యొక్క ఒక లక్షణం తర్వాత విహితములైన భోగముల ఎందు కూడా ప్రీతి లేకుండుట అది రెండవ లక్షణం అంటే అలాగా ఇప్పుడు ఒకడు ఉన్నాడు డయాబెటీస్ ఉంది డెటీస్ ఉంది కాబట్టి లడ్డు తినకూడదు అని నిషేధించారు కాబట్టి తినడు అది వైరాగ్యం కాదు ఇంకొకడు ఉన్నాడు అవి డైబెటీస్ లేదు లడ్డు తినచ్చు డయాబెటీస్ లేకపోతే లడ్డు తినాలి కాబట్టి యంత్రా తినండి కానీ తినవు ఎందుకు తినడు అవసరం లేదు ఎందుకు ఇప్పుడు లడ్డు తిన్నాం ఇప్పుడు తీరి కూర్చొని లడ్డు తినాల్సిన అవసరం లేదండి మధ్యాహ్నం భోజనం చేస్తాం రాత్రి మళ్ళీ భోజనం చేస్తాం ఈ లోపల ఈ మధ్యలో ఈ లడ్డూ ఎందుకు అన్నెసెసరీ హీఈ్ నాట్ ఇంట్రెస్టెడ్ అది వైరాగ్యం అంటే విహితమైన భోగమునందు కూడా ప్రీతి లేకుండా తిన్న తినచ్చు తప్పేం లేదు వాళ్ళు అడుగు తిన్న నష్టమే లేదు కానీ ప్రీతి పని కట్టుకుని దాని ఎందు ప్రీతి లేకుండా విహిత భోగమునందు కూడా తర్వాత భోగమును అనుసరించి భోగ ప్రధానమైన రాగద్వేషములు లేకుండా అంటే ఎవరో భోగాన్ని కలిగించేది కాబట్టి వాళ్ళ ఎందు రాగము మరొకళ్ళు భోగానికి అర్థొచ్చేది కాబట్టి వాళ్ళ ఎందు ద్వేషము అవి ఉండవు భోగాన్ని బట్టి రాగద్వేషాలు ఉండవు అది లేకుండా అంటే ఒకళ్ళ ఇంట్లో భోజనం బాగుందనుకోండి వాళ్ళ ఎందు రాగము ఇంకొకళ్ళ ఇంట్లో భోజనం మోస్తరుగా ఉందనుకోండి వాళ్ళ ఎందు ద్వేషము ఉండవు ఇద్దరు సమదృష్టి ఉంటుంది ఎందుకంటే అది వైరాగ్యం యొక్క లక్షణం కాబట్టి వైరాగ్యాన్ని బాగా అర్థం చేసుకుని అభ్యాసం చేస్తే భోక్తృత్వం పోతుంది అది కూడా డూయబుల్ డూయబుల్ కాబట్టి అన్నమయ కోసము ప్రాణమయ కోసము విజ్ఞానమయము ఆనందమయము ఈ నాలుగింటిని మీరు పరిత్యాగం చేయడము అంటే వాటి వెందో ఆత్మాభిమానం పెట్టుకోకుండా ఉండడము డూయబుల్ కానీ మనోమయ కోసం దగ్గర యు హవ్ రియల్ ట్రబుల్ అది నేను చెప్పదలుచుకున్నా కదా మనస్సునే ఇది మనస్సు నేను మనసు ఆ వివేకము అది అత్యంత కఠినమైన విషయం అంటే ఎలాగనమాట మనస్సు యొక్క మూమెంట్ని ఎప్పుడు అలా పరిశీలిస్తూ ఉండడం మనస్సు మూమెంట్ని మీరు ఎంత బాగా పరిశీలించగలిగితే అంత ఎక్కువ స్పేస్ మీకు దొరుకుతుంది ఇప్పుడు ఉదాహరణకి మనస్సులో అనిపించిందనుకోండి ఎవరిని వాడు ఫలానా వాడు వాడు దుష్టుడు అనిపించిందనుకోండి వెంటనే యు బికమ్ ఇవే ఓహో దిస్ ఇస్ ది మూమెంట్ ఆఫ్ ది మైండ్ అడ దుష్టత్వం అలాచ పెట్టండి అడి దుష్టత్వం వాడిని బాధిస్తుంది మనం ఎందుకు బాధిస్తుంది మనం ఏం చేయాలి ఓ దిస్ ఇస్ ది మూమెంట్ ఆఫ్ మైండ్ ఈ విధంగా ఈ మైండ్ మూవ్ అవుతోంది అని మీరు అవేర్ అయ్యారనుకోండి దట్ ఈస్ కాల్ అవేర్నెస్ అదే సాక్షి భావము అంటే లేదా అది ఆలోచన వెంటబడిపోయారనుకోండి అంటే మీరు దాంతో you have become one with it. Parigethe manashtu yenu ko parigetthu tarnarudhanya running behind the running mind nani you become one with it. That's what it means, manashtu alhaaga miskitaranga adhikanga alochi chintu kutsu sankalpishko undi potna sankalpalalabhava kiri upatayin. Aguna Maharshiya manna nandai itakal ho itad the gortakirna itakal posayin a itakal ho baat antakar vi lechi, nandiche silayala kajilipoyila goadakinda ito ya ito ya no koan అలా ఉంటుంది మనస్సు అన్న ఎక్కడో సంకల్పం ఎక్కడో సంకల్పం అలాగే ఎక్కడెక్కడో ఉంటే సంకల్పాలు అవన్నీ వచ్చేసి ఒక పెద్ద ఇమోషన్ కింద నిర్మాణం అయిపోయి వీడి స్వరూపం వీడికి తెలియకుండా అయిపోతుంది మనస్సు మోస్ట్ ఏంజరస్ డేర్ ఫాల్ యూ బీ అవే మనస్సు యొక్క కదలిక యడల నీవు సావధానుడవై ఉండుము మనస్సు అంటే మనస్సు దట్ ఈస్ హౌట్ ఇట్ ఈస్ మూవింగ్ ఐఎమ్ వే కాబట్టి ఇది విపాసన అంటే విపశ్యన అంటూ ఉంటాను నేను వీళ్ళు విపాసన అంటారు విపస్సన అంటారు అంటే పాళీ భాషకి సంస్కృత భాషకి తేడా ఉంటుంది పశ్య అంటే పాళీలో పస్స అంటారు సంస్కృతంలో ధర్మ అని అనుకోండి భాషలో ఎలా ఉంటుంది దమ్మ అవుతుంది అద్ద కాస్త దా అవుతుంది రేఫం అకారమైపోయి అవుతుంది దమ్మం శరణం ఇచ్చారు బుద్ధ అని ఉందనుకోండి పాళీభాషలో బుద్ధ అవుతుంది బుద్ధం లేదు ఆయన నాట్ ఎందుకంటే వీళ్ళు సరిగ్గా ప్రొనౌన్స్ చేయకపోవడం అన్నది వేరే సంగతి వాట్ ఎవర్ సో విపత్సన అంటారు ఈజ్ విపశ్యతి విపశ్యతి విపస్సన సో మనస్సుని అలా ఎగ్జామిన్ చేయటం తర్వాత మనస్సుని వాచ్ చేయటమే కాకుండానండి ఇమోషనల్ వాచింగ్ ఈజ్ ఈవెన్ మోర్ డిఫికల్ట్ మీరు మీ ఇమోషన్స్ మీకు తెలుస్తూ ఉంటాయి మీకు ఏదైనా ఒక ఇమోషన్ పట్టుకోండి ఎలాగంటే ఉదాహరణకి మీరు పాజిటివ్ ఇమోషన్ పట్టుకోవచ్చు నెగిటివ్ కూడా పట్టుకోవచ్చు ఉదాహరణకి మీకు నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళలో ఒకళ్ళ మీద మీకు ప్రత్యేకమైన ఆసక్తి ఉందనుకోండి ఈ ఓకే ఎగ్జామిన్ డాక్ట్ అది మీరు ఎగ్జామిన్ చేయొచ్చు ఇంకా ఈ పిల్లవాడి మీద లేక ఈ మీద నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం కలదు దట్ ఇస్ cause suffering, you know. విల్ కాస్ట్ సఫరింగ్ ఏమో ఈ సంసారం ఉన్నది చాలా విద్యోరమైన సంసారం ఇట్స్ వర్గీమ్స్ నోబడి కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుంది యూహెట్ ఎగ్జామ్ ఇన్ దట్ ఇమోషన్ దానివల్ల పరిశీలించండి మీకు కుక్క పిల్లల మీద మీకు లైకింగ్ ఉందనుకోండి యూ హెట్ ఎగ్జామ్ ఇన్ దట్ ఇమోషన్ ఎంత చేయాలని ట్రబుల్ ఏదో ఇది బాగా ఉందని సంతోషపడ్డం You have to examine that emotion. Positive emotion. Negative ఇమోషన్స్ ఉంటాయి మీకు ఎవరి మీద నా ద్వేషం ఉందనుకోండి యు హట్ ఎగ్జామింగ్ దట్ ఇమోషన్ యువట్ వాచ్ దట్ ఇమోషన్ డోంట్ ఆస్క్ మీ హావ్ జస్ట్ డూ ఇట్ మీరు ఆ రకంగా ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మీకు మనోమయ కోశమును కూడా మీరు కొంచెం పక్కకి జరిపినట్టు కొంత స్పేస్ వస్తున్నాయి మనోమయ కోశాన్ని కూడా పక్కకి జరపగలుగుతారు ఇది చాలా గొప్ప విషయం ఈ విధంగా అన్ని కోశముల ఆ సాక్షిభావమును కలిగి ఉండక ఖరిదు జావ్యుహకు అది శ్లోకం మీకు ముందు విషయం చెప్పేశారు ఇంక ఇప్పుడు శ్లోకాన్ని నడిపించటమేమీ కష్టం కాదు పంచకో పరిచ్ఛేతం పంచకోశపరిత్యాగే సాక్షిబోధావశేష స్వస్వరూపం సహత్ శూన్యత్వం తుర్ఘటం పంచకోశపరిత్యాగే పంచకోశములను విడిచిపెట్టగా అనగా దేహము ప్రాణశక్తి మనస్సు కర్తృత్వము భోక్తృత్వము అనేవాటి ఎందు ఆత్మభావమును విడిచిపెట్టగా పంచకోశపరిత్యాగా ఉంటాయి ఈ తంత్రం వాళ్ళు ఏమనుకుంటారంటే ఇలాగా ఇప్పుడు మీకు వైకుంఠంలోకి వెళ్ళాలనుకోండి ఎన్ని డోర్స్ ఉంటాయి సెవెన్ డోర్స్ ఉంటాయి సెవెన్ డోర్స్ అంటే ఫిజికల్గా ఉంటాయి ఫిజికల్ డోర్స్ మరి ఆ డోర్స్ని ఆ డోర్స్ ఏ చెక్కతో చేశారు బంగారంతో చేశారు ఫిజికల్ మరి ఈ డోర్స్కి బుడి ఉంటాయి ఆ బుడిపులు ఏమిటి వజ్రాలు వైడివ్యాలు పెట్టారు అని ఇలా వర్ణిస్తాడు ఇంకా నయం వాటికి ఏ బందీలు ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు ఏ బద్దీలా బద్దీలా బద్దీలు ఎక్కడి నుంచి కాదు అలా అలా చెప్తాను మొదటి డోర్ తీసుకుని వెళ్ళు రెండో డోర్లోకి వెళ్ళు అక్కడ ఇంకొకటి ఉంటాడు కాపలా అది దాటుకుని వెళ్ళు అలాగే ఫిజికల్గా ఇంకా తంత్రం వాళ్ళైతే మరీ ఇంకా ఏదో వర్ణిస్తారు నవావర్ణాలు అంటాడు తొమ్మిది ఆవరణాలు ఉన్నాయంట అంటే నారదుడు మూడు ఆవరణాలు దాటాడు కానీ నాలుగు దాటలేకపోయాడు దూర్వాస మహర్షి ఆరు దాటేశాడు ఇలా ఏం చెప్పేదో కూర్చు ఇట్ ఈజ్ ఆల్ ఫిజికల్ యాజ్ దో ఫిజికల్ మీరు పంచకోశాలను అలా తయారు చేసి పెట్టకూడదం అర్థమేం ఇట్ ఈజ్ ఆల్ కాడినేటివ్ ఆల్ కానేటివ్ దీంట్లో నథింగ్ ఫిజికల్ కోశం పదము తైత్రీయ ఉపనిషత్తులో ఉండదు ఉపనిషత్ మంత్రంలో ఎక్కడ కోశే శబ్దం లేదు భాష్యదాట్లు పెట్టారు కోశైవ కోశ అన్నారు పైగా వీళ్ళు ఇలాగ తప్పుగా అర్థం చేసుకుంటారేమో భయంనేసి కోశ ఇవ కోశ తైత్రీయో ఉపనిషత్తులో లేదన్నాను కానీ అసలే ఉపనిషత్తుల్లో లేదనలేదు హిరణ్మయే పరే కోశే హిరజం బ్రహ్మ నిష్కలం ఉపనిషత్తులో ఉండి కోశే శబ్దం భాష్యకాలు అక్కడి నుంచి పట్టుకొచ్చి తైత్రీయోపనిషత్తు భాష్యలో చొప్పించినారు దాన్ని కోశైవ కోశ కాబట్టి మీరు దేని ఎందు అహం మమ అనే అభిమానం పెడతారో అది ఒక కవర్ అయిపోతుంది ఇప్పుడు ఎలాగంటే ఓ ఒక కథ కథ ఒక హాస్య సన్నివేశము వాడిని ఆ కూర్చో కూర్చోమంటారు వాడిని కూర్చోమని వాడి వాడిని మీద ఓ కంబళి పడేయడం పడేస్తే వాడికి కనపడదు అప్పుడు వచ్చేసి బడపడు కూడా మొత్తేయడం వెళ్ళిపో మళ్ళీ వీడు అతి కష్టం మీద ఆ కంబళి తీసి చూసేటికి ఎవరు ఉన్నారు ఎవరో కొట్టినట్టు ఏమో ఎవరు కొట్టిన మళ్ళీ పోల్ ఏదో ఎవరో కొడితే ఏదో చేయొచ్చు నేను దేహము అని అనుకుంటారు ఏదో వచ్చేసిన వ్యక్తి మీద కంబలి ఈ దేహము నేను అనే అభిమానం దాంతో సంసారంలో మనం ముట్టిగా డబ్బులు తినేస్తాం అలా దాన్ని కోశముండాలి అంటే కవర్ అనమాట వాడిని వాడి మీద ఒక కవర్ వేసేసి వాడిని గుర్తిస్తూ ఈ సంవసారం అలాంటిది ఐదు కంబళీలు వేసినట్టుగా అయిపోతుంది మన పరిస్థితి అజ్ఞానం జత ఇట్స్ఏ ఇట్స్ ఏ కాగ్నిటివ్ ఎర్రర్ ఎర్రర్ ఆఫ్ జడ్జ్మెంట్ ఎర్రర్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎందుకంటే నేను ఎన్నోసార్లు చెప్పే ప్రయత్నం చేస్తాను దేహమే నేను నాది అనే మీరు దేహం మీద వెర్రి మమకారం పెట్టుకుంటే పెద్ద వయసు వచ్చేప్పటికీ మీరు ఈ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్కి బానిసగా అయిపోతారు మానసికంగా మీరు వాళ్ళకి వాళ్ళకి బానిసలు ఫిజికల్గా మీరు వాళ్ళకి వాళ్ళకి బలే అయిపోతారు మీ ఆర్థిక స్తోమతనంతనే కూడా వాళ్ళు మింగి కూర్చుంటారు వాళ్ళు మింగేస్తారు అక్కడ ఎవరో మనుషులు ఉన్నారని నేను చెప్పట్ల ఆ సిస్టమ్స్ అలా ఉంటాయి సిస్టమ్స్ ఆ సిస్టమ్స్ ఏం చేస్తాయంటే మీరు నంజుకు తినేస్తాయి పూర్వం పాట అవ్వటం పాట ఒకటం లేదు నంజుకు తింటారు అంటే వాళ్ళు ఎక్కడి నుంచి చేసిందో నాకు గుర్తు అలాంటి పాట అవ్వటం లేదు నంజుకు తింటాం మనం ఈ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ అంతా కూడా నంజుకు తింటాం రా నంజుకు తింటాం ఇప్పుడే చూశాను స్పెస్ హాస్పిటల్ హోమియం లెస్ అంటే ప్రాస్టైటిజ్ అక్కడే వాడు అక్కడ అక్కడిప్పుడే నేను ఇప్పుడు అలా వెళ్ళినప్పుడు చూశాను అనుకున్నా వీళ్ళ మోహన్సా వీళ్ళు ఇక్కడ కూడా వచ్చేశారు అది కనుక పడిపోయి ఎక్కడైతే జనం పడిపోయారు అని నేను అనుకుంటాను మీకు పేస్ట్ ఒకర్లేదు హాస్పిటల్ ఒక్కర్లేదు ఒక్క పిసం దేహాభిమానం తగ్గించుకుని రోజు ఎక్సర్సైజ్ చేస్తూ భోజనాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే భోజనం అన్నది దేహాభిమానాన్ని బట్టే వస్తుంది మీకు రుచులు బాగా మరిగితేనే మీకు భోజన సమస్య వస్తుంది కదా కాబట్టి అక్కడ వైరాగ్యం కలిగి ఉండి సాత్వికమైన ఆహారాన్ని తింటూ యోగా యోగ ఈ సార్ డోన్ ఫర్గెట్ తక్కువ యోగా కొద్ది గొప్ప యోగాని మీరు సోమరధనాన్ని విడిచిపెట్టి కొద్ది గొప్ప యోగాన్ని మీరు చేస్తుంటే ఈ పేస్ట్ హాస్పిటల్స్ ఈ హోమియం లేజరు హోల్మియం అని ఓ ఉంది దాని నుంచి లేజర్ వాడు లేజర్తో చేసేస్తాను అంటున్నాడు అంటే మీకేమనిపిస్తుంది ఇంకేముంది అలా వెళ్ళడం ఇలా రావడం అని అలా ఏముండదు ఒకసారి వన్స్ యూ అండర్ సంథింగ్ మీకు లేజర్ ఇంక జీవితాంతం మీరు అది అది అతికి బొంతే అది అతికే అది ఒరిజినల్ రాదు అది యుజర్ యు ఆర్ ది లూజర్ కాబట్టి దేహాభిమానము అనేదాన్ని ఫర్ వెరీ ప్రాక్టికల్ రీజన్స్ ఆత్మజ్ఞానము మోక్షము అలాంటి పెట్టండి ముందు మీరు శాంతంగా జీవించాలి కదా ఎంతకాలం జీవించారు ముఖ్యం కాదు ఉన్న శాంతంగా సుఖంగా హ్యాపీగా జీవించాలి కదా క్వాలిటీ ఆఫ్ లైఫ్ దట్ డిపెండ్స్ అపాన్ యువర్ న్యూట్రలైజేషన్ ఆఫ్ ది బాడీ ఐడెంటిఫికేషన్ ఇట్స్ మస్ట్ కాబట్టి మీరు పరిత్యాగం చేసి చేరాలి అలా చేయగా ఇంకేం మిగుతుందో చెప్తున్నారు సాక్షిబోధావశేషత సాక్షి చైతన్యమే మిగులుట వలన స ఏవ సాక్షి చైతన్యమే స్వరూపము సార్ స్వరూపము అగుణు అదే స్వరూపము ఏమంటే బోధ అంటే చైతన్యం అది సాక్షి అని ఒక స్టేటస్ ని పెట్టాం అదేమి స్వతహాగా ఉన్న స్టేటస్ కాదు ఏమంటే నేను చైతన్య స్వరూపుడుగా ఉండాలి కానీ నాకేమో ఏ పంచకోశముల యొక్క బంధము కలదు నేను ఎలా బయటపడాలి కదా ఇప్పుడు నువ్వు పంచకోశములు కావు చైతన్యము అని చెప్పేసి నేను నా దారిని నేను లేచకపోయాను అనుకోండి లేకపోతే శాస్త్రం అంత మాత్రమే చెప్పింది ఇట్స్ ఆల్ రైట్ ఐ అండర్స్టాండ్ నేను పంచకోశములు కాదు నేను చైతన్య స్వరూపులను ఐ అండర్స్టాండ్ బట్ హౌ టు గో అబౌట్ ఇట్ దాన్ని అనుభవానికి తెచ్చుకునే పద్ధతి ఏమిటి చెప్పండి మీరు అంటే అందుకోసం ఏం చేశారు ఆ చైతన్యం మీద ఒక సాక్షి అనే స్టేటస్ని ఆరోపించారు పని కట్టుకుని దాన్ని సాక్షి అన్నారు ఇప్పుడు ఇవి సాక్ష్యం ఐదు కోసములు సాక్ష్యములు అది సాక్షి కాబట్టి ఏం చేస్తారు అబ్జర్వ్ ది బాడీ జస్ట్ అబ్జర్వ్ కాబట్టి బాడీని అబ్జర్వ్ చేయటంలో రెండు రకాల అబ్జర్వేషన్ ఉంటుంది ఇది నా దేహము అని మీరు అబ్జర్వ్ చేస్తే అది మళ్ళీ బంధమే డోంట్ సే నా దేహము సే ఇదం శరీరం ఈ దేహము ఎలా అబ్జర్వ్ చేయాలో తెలిసినా కళ్ళు గురించి అబ్జర్వ్ చేయడం అదో పద్ధతి కానీ అంతకంటే కూడా అట్లీస్ట్ టు బిగిన్ విత్ మీరు మెడిటేషన్ సెషన్స్లు ఇవన్నీ కవర్ అవుతాయి కొత్త కొత్త అట్లీస్ట్ టు బిగిన్ విత్ కళ్ళు మూసుకుని అబ్జర్వ్ చేయండి కళ్ళు మూసుకుని ఎలా అబ్జర్వ్ చేస్తారని అడగద్దు మీరు డూ దా కళ్ళు మూసుకుని ఏం చేస్తారంటే మీరు సెన్సేషన్స్ని అబ్జర్వ్ చేయండి మీ సెన్సేషన్స్ వెరైటీగా ఉంటాయి నేను ఎన్నో మమ్మల్ని చెప్పినట్టు ఉన్నాను అయినా మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మీరు కొంత దూరం నడిచొచ్చారనుకోండి కాళ్ళలో సెన్సేషను ఒక రకంగా ఉంటుంది ఏమండి కొద్దిగా బరువులు మోసొచ్చారనుకోండి చేతుల్లో సెన్సేషను కొంచెం భిన్నంగా ఉంటుంది కడుపు నిండా భోజనం లేకపోతే టిఫిన్ కాఫీ తాగొచ్చారనుకోండి పొట్టలోనూ ఒక రకం సెన్సేషన్ ఉంటుంది అవేం తాకుండా నక నకలాటితో ఉండాలనుకోండి అప్పుడు సెన్సేషన్ డిఫరెంట్గా ఉంటుంది వేడి ఎక్కువగా ఉందనుకోండి మొత్తం చర్మం యొక్క సెన్సేషన్ ఓ రకంగా ఉంటుంది చల్లటిగాలు తీసుకోండి అనుకోండి సెన్సేషన్ డిఫరెంట్గా ఉంటుంది మెడా అండ్ అబవ్ సెన్సేషన్ ఓ ఉంటుంది ఇవన్నీ నేను వర్ణించడం కాదు మీరు అనుభూతి మీరు మీరు ఈ ఎక్స్పీరియన్స్ అందా ఇక్కడే భాష లాజిక్ అనుభవము ఇక్కడే దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ నేను చెప్పింది భాష మీరు లాజికల్గా మాట్లాడుతున్నాను నేను తలతోహా లేకుండా మాట్లాడుతున్నాను లాజికల్గా మాట్లాడుతున్నాను లాజికల్గా మాట్లాడుతున్నాను కదా థ్యాంక్ యూ సో లాజికల్గా మాట్లాడుతున్నాను ఎందుకలా లాజికల్గా మాట్లాడుతున్నాను నాట్ బికాస్ లాజిక్ విల్ రిమూవ్ యువర్ బాండేజ్ లాజిక్ వల్ల బంధం తొలగిపోతున్నా అందుకోసం కాదు ఐ వాంట్ టు కమ్యూనికేట్ టు యూ ఆ విషయం మీకు అందాలి అందాలంటే స్కూన్ తోటి మందు చెన్నట్టు ఆ స్కూన్ ఏమిటి లాజిక్ అందుకోసం నేను లాజికల్గా మాట్లాడుతున్నాను లాజికల్గా మాట్లాడకుండగా తలా తోట లేకుండా మాట్లాడాను అనుకోండి ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఓహో ఈయన ఏదో పాఠం చెప్తాడనుకున్నా ఈయన కూడా అలాగే ఉన్నాడే మీ దారిని మీరు వెళ్ళిపోతాను సో అందుకోసం లాజికల్గా మాట్లాడుతున్నాను ఆ లాజిక్ అనేటువంటి స్పూన్ తోటి మెడిసిన్ అన్నది మళ్ళీ మీరే ఏమిటి మెడిసిన్ ఏమిటి అనుభవం వెర్ఫాల్ యూ ఎక్స్పీరియన్స్ యువర్ బాడీ ఇట్ ఈజ్ ఆఫ్టర్ ది బాడీ విత్ విచ్ యూ ఆర్ ఐడెంటిఫైడ్ ఫర్ వన్ లైఫ్ టైం భార్య అంటే ఎవరి భార్య ఏహం యొక్క భార్య ఇల్లు అంటే ఎవరిల్లు దేహం యొక్క ఇల్లు దేహము మైనస్ చేస్తే ఏము ఏమి ఉంటుందండి ఏమేరు ఏమీ లేదు దేహాన్ని బట్టే వస్తుందంతా కూడా యువర్ హిందూ ఎవరే క్రిస్టియన్ వేరే ముస్లిం ఆల్ దట్ యు ఆర్ బికాస్ ఆఫ్ ది బాడీ బ్రాహ్మణ క్షత్రియ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి బాడీని పోతొచ్చాయి ఫాదర్ మదర్ బ్రదర్ సిస్టర్ బావమరుది ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి దేహాన్ని సో వన్ లైఫ్ టైం బాడీ తోటి ఐడెంటిఫై అయ్యి జీవిస్తున్న సందర్భంలో ఇట్ ఈస్ హైటైమ్ వీ వేకప్ వేకప్ేకప్ నిద్ర లేవాలి ఎప్పటికైనా నిద్ర లేవాలి ఇది నిద్ర అజ్ఞానం నిద్ర దీని నుంచి నిద్ర నుంచి నిద్రలు వేవాలి So, you observe the సో యూ అబ్జర్వ్ ది బాడీ వాచ్ ది బాడీ ఆ సెన్సేషన్స్ని the వాచ్ దెన్ అబ్జర్వ్ ద ప్రాణ అబ్జర్వ్ అంటే సాక్షి వితౌట్ ది సెంటర్ యూ అబ్జర్వ్ వితౌట్ ది సెంటర్ ఇప్పుడు న్యూస్ విన్నావు లేదంటే పార్లమెంట్లో ఏదో డిస్కషన్ అవుతూ ఉంటుంది మీరు కాంగ్రెస్ పార్టీ వాడని డిస్కషన్ అబ్జర్వ్ That is ఈజ్ observation అబ్జర్వేషన్లో పడిపోతారు బీజేపీ వాడు ఈ డిస్కషన్ అబ్జర్వ్ చేసినా అంతే అవుతుంది మీరు ఏ పార్టీ వాళ్ళు కాకుండా అబ్జర్వ్ చేశారనుకోండి దట్ ఈస్ ది అబ్జర్వేషన్ విథౌట్ ఎ సెంటర్ విథౌట్ ఎన్ అబ్జర్వర్ విథౌట్ బీయింగ్ ఎన్ అబ్జర్వర్ యూ అబ్జర్వ్ ఇట్ అలా న్యూట్రల్గా అబ్జర్వ్ చేయటం అభ్యాసం చేయాలి సమాజాన్ని అబ్జర్వ్ కూడా అలాగే చేయాలి సమాజాన్ని వీళ్ళందరినీ నేను బాగు చేస్తాను అనే దృష్టితో అబ్జర్వ్ చేయకూడదు వీళ్ళందరికంటే నేను సుపీరియర్ వీళ్ళ అజ్ఞానులు అనే దృష్టితో అబ్జర్వ్ చేయకూడదు ఆ అహంకారం అనేది ఈగో సెంటర్ లేకుండగా ఈ అబ్జర్వ్ ది సొసైటీ ఇటువంటి అబ్జర్వేషన్ నేను అభ్యాసం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సూర్యుడు ఉదయించుకుంటే మీరు అబ్జర్వ్ చేశారనుకోండి అప్పుడు మీకు సెంటర్ ఉండదు ఆ ఈగో లేకుండగా మీకు అబ్జర్వేషన్ ఉంటుంది అదే మీ బావమురొస్తుండగా మీరు అబ్జర్వ్ చేశారనుకోండి అప్పుడే ఉంటుంది సెంటర్ అహంకారమే ఉంటుంది కాబట్టి మీరు భావమర్తితో మొదలుపెడితే అది వర్కౌట్ కాదు యూ బిగిన్ విత్ ద సన్ రైజ్ సన్ రైజ్లో ఈగోని న్యూట్రలైజ్ చేయటం తేలిక చంద్రుడికేసి చూడండి వితౌట్ ఈగో ఉండదు ఈగో మీరు పని కట్టుకొని తీసుకొచ్చితే ఉండాలి తప్ప దానంతట అది ఉండదు వర్షం పడుతుందనుకోండి ఈ అబ్జర్వ్ పక్షులు ఎగురుతున్నాయనుకోండి ఈ అబ్జర్వ్ గాలి మించుతోందనుకోండి యూ అబ్జర్వ్ అక్కడ కంటితో అబ్జర్వ్ చేయరు యూ అబ్జర్వ్ విత్ యువర్ సెన్స్ ఆఫ్ టచ్ అండ్ మైండ్ కోకలో కూస్తోందనుకోండి యూ అబ్జర్వ్ వితౌట్ ది సెంటర్ ఈ రకంగా ఆ సాక్షి భావంలోకి మీరు ఎదగాలి దిస్ ఈజ్ వాట్ ది జన్ మాస్టర్ సెండ్ ఏమిటది I cross the river without becoming wet. మీరు కనుక ఈగోని పట్టుకొస్తే బెట్టయితే ఈగో లేకుండా యూ అబ్జర్వ్ యూ అబ్జర్వ్ ఎనీబడీ యూ అబ్జర్వ్ ఓ పెద్ద ఆయన అబ్జర్వ్ చేశారనుకోండి నిజాయన కనబడ్డారనుకోండి ఆయన ఏదో ఆయన ధోరణలో ఆయన ఉంటాడు యూ అబ్జర్వ్ అంతే డోంట్ జడ్జ్ హెమ్ యూ అబ్జర్వ్ సరే ఏదో మూర్ఖంగా ఉంటారు ఉంటారు అంతే ఉంటారు సమాజంలో మూర్ఖంగానే ఉంటారు సడన్ గా కొంత ఫ్లాష్ ఆఫ్ విజ్డమ్ చూపించాడు అనుకోండి ఓ తెలియజ ఫ్లాష్ ఆఫ్ విజ్డమ్ ఇన్ దిస్ గాడ్ యూ అబ్జర్వ్ సో ఆ విధంగా సాక్షి అనేటువంటి స్థితిలోకి మనిషి ఎదగాలి అభ్యాసం చేయాలి అంటే ఎంత అబ్జర్వేషన్ ఉండాలో తెలుసునండి ఎంత వేర్ఫుల్గా ఉండాలో తెలుసునండి మీకు ఇంకో రహస్యం చెప్తా రహస్యం కాదు మీకు తెలుసుండదే మీరు ఇప్పుడు నేను చెప్పిన విధంగా అబ్జర్వ్ చేసినప్పుడు the mind the silent ga untadi oh, what a beautiful thing it is when you observe the mind is silent when you are thinking there is no observation there is only identification there is projection and the thinking leading to further thinking disturbance vikshepamu ivanne untayi tappa meeku a silence ondu whereas when you are observing without uh, that without being an observer దట్ అబ్జర్వర్లెస్ అబ్జర్వేషన్ దాని సాక్షి అంటారు నేను దాంట్లో ఉన్న మాటలే చెప్తున్నా ఆ సాక్షి రూపంగా ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసునండి సాక్ష్యము ఉన్నంత వరకు సాక్షి మనస్సును అబ్జర్వ్ చేశారనుకోండి మనస్సు డిజాల్వ్ అయిపోతుంది అప్పుడు సాక్షి ఏమవుతుంది స్వరూపం అయిపోతుంది మీరు మనస్సు ఎలా ఉంటుందో చెప్పమంటారా మీరు అబ్జర్వ్ చేయకుండా ఉంటే అది వేగంగా పరుగులు తీస్తూ ఉంటుంది హండ్రెడ్ మైల్స్ వేగంతో పరుగెత్తుతూ ఉంటున్నాడు అది అది దాని వేగం మీకే తెలుసు మహావేగంగా పరిగెడుతూ ఉంటుంది మీకు ఏదైనా టీవీ ఛానల్ చూశారనుకోండి వాడు ఏం చేస్తాడు అదేదో ఐటమ్ చూపిస్తూ ఉంటాడు ఏదో ఒక సీన్ చూపిస్తూ ఉంటాడు అయితే అడుగున ఒక స్ట్రిప్లో ఇంకేదో చూపిస్తూ ఉంటాడు పక్కన ఇంకో స్ట్రిప్లో మరోటది చూపిస్తూ ఉంటుంది సైమంటేనియస్గా మూడు చూపిస్తూ ఉంటుంది మీరు ఆ సీన్ ని చూస్తూనే ఈ అడుగు స్ట్రిప్పు పక్క స్ట్రిప్ కూడా మీరు చూసేస్తూ ఉంటారు అంత వేగంగా ఉంటుంది మైండ్ అంత వేగంలో ఉంది విచ్ నో గుడ్ విచ్ నో గుడ్ పూర్వకాలం మీకు బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో డైలా ఎలా ఉండేవి స్లోగా ఇప్పుడు డైలాగులో ఎలా ఉంటాయి పూర్వకాలం డ్యాన్స్ లో ఎలా ఉండేవి సాశంగా డాన్స్ చేసాయి ఇప్పుడు డ్యాన్స్లు ఎలా ఉంటాయి డ్యాన్స్ కబడ్డీని మించి ఉంటాయి కబడ్డీ ఆడు ఆడిన వాళ్ళు చూసి అరే మనం చాలా బెస్ట్ ఎల్లగా ఆడుతున్నాం కాదు కొంచెం ఫ్యాస్ట్ చేయాలని అనుకోవాలి వీళ్ళ డ్యాన్స్ చూసి అబ్బాయిలో అమ్మాయిలు డ్యాన్స్ చూస్తే కబడ్డీ ఈజ్ నథింగ్ బిఫోర్ దాన్ డ్యాన్స్ వాళ్ళు ఎక్కడ డ్యాన్స్ చేసి ఇస్తూ ఉంటారు అంటే ఏమిటి మనస్సు బాగా వేగాన్ని పుంజేసుకున్నది వేగం మనసుకి బాగా వేగం వచ్చేసింది వెరీ బ్యాడ్ డీటెయిల్స్ అది మంచిది కాదు చిత్ర దురదృష్టం ఏమిటంటే ఈ వేగం పిల్లలకు వస్తుంది పిల్లల మనస్సులో ఈ వేగం వస్తుంది అది చూసినప్పుడు నేను అనుకుంటాను ఓ దిస్ మేనాట్ బి ది రైట్ వన్ అని అనిపిస్తుంది మళ్ళీ నేనేమనుకుంటానంటే భగవంతుడు చేశాడు కదా మనం చేసింది కాదు ఆ ఆ ఫేస్ భగవంతుడు పట్టుకొచ్చాడు టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ అన్నీ ఎవరో మనిషి చేసిందా భగవంతుడు కదా చేస్తా కాబట్టి భగవంతుడే ఈ తరాన్ని ఆ సృష్టించినాడు ఆయనే దానికేదో సొల్యూషన్ పెడతాడు అని నన్ను నాకు నేను సర్దుబాటు చేసుకుంటా బట్ ఐ నోటీస్ Their mind is very fast. Whereas, when you observeness, <laughs> you will slow you. If you Pontifate you will have the best in person because you Wirtschaft, you will slow you. It is slow you do not make it but not fight. He will not make it. What do you say? What does he say? Why do you think he is intellectual? సాక్షి మిగిలేడంటే ఇదో నేను సాక్షిని నేను సాక్షిని అన్నట్టుగా మిగులుతాడా కాదు స్వస్వరూపంలో మిగులుతాడంటే అదే స్వరూపము దాని ఎందుండే సాక్షిత్వము అవుతుంది ఇప్పుడు జడ్జి ఉంటాడు ఆసనం మీద కూర్చుంటాడు ధర్మాసనం మీద కూర్చుంటాడు కూర్చున్నప్పుడు ఏమిటైనా జడ్జి ఆయన ధర్మాసనం నుంచి దిగి ఆ కోర్టు తీసి ఆ పక్కనన్న దఫేదారికి ఇచ్చి నెత్తి పెట్టుకున్న టోపీ కూడా డఫేదారికి ఇచ్చిన వెంటనే ఈజ్ నో మోర్ ఎడ్జస్ట్ అలాగే సాక్ష్యం అనేది ఎప్పుడైతే మనస్సు యొక్క చలనం ఎప్పుడైతే ఆగిపోతుందో యు ఆర్ నాట్ ఏ సాక్షి ఎనీమోర్ దెన్ వాట్ ఆర్ యూ యు ఆర్ వాట్ యూఆర్ దాన్ని స్వరూపము అంటారు వాట్ ఆర్ యూ ఎవరు చెప్పగలడు యు ఆర్ వాట్ యు ఆర్ ఇప్పుడు పంటి నొప్పి దగ్గరికి వెళ్ళాడు వెళ్తే వాడేదో ఆయన ఏదో మందు ఇచ్చాడు ఆ పంటి నొప్పి పోయింది దెన్ వాట్ ఆర్ యూ వాట్ ఆర్ యూ యు ఆర్ వాట్ యువా ఆకలిగా ఉంది నీరసంగా ఆకలిగా ఉండి ఇబ్బందిగా ఉంది చక్కగా ఏదో టిఫిన్ పెట్టారు తినారు ఆకలిపోయింది దెన్ వాట్ ఆర్ యూ యు ఆర్ వాట్ యువా మనస్సులో వికారం వచ్చింది మీరు ఆ మనస్సుని సాక్షిగా దర్శించినారు వికారం పోయింది దెన్ వాట్ యువా యు ఆర్ వాట్ యువా మీరెవరో మీకు పై వాడేమని చెప్తాడు మీరెవరో మీరు అనుభూతి రూపంగా ఉంటారంటే యువర్ వాటికి వాటం మీరు ఎవరో అది ఏ మీరు మీరు ఫలానా అని ఎదరవాడన్నాడంటే మిమ్మల్ని సంసారంలో పడేశాడనమాట నేను ఫలానా మీరు అనుకుంటే మీరు సంసారంలో పడ్డ నువ్వు త్వం బ్రాహ్మణ త్వం వైశ్య త్వం పుణ్యాత్మ త్వం పాపాత్మ అని మీకు ఒక టైటిల్ ఇచ్చివాడు మీకు ఉపకారం ఏం చేయట్లేదు వాడు మీకు అపకారమే చేస్తున్నాడు అయినా నీకే టైటిల్స్ లేవు యు ఆర్ వాట్ యుఆర్ అని ఎవడు చెప్తాడో వాడే సత్యాన్ని చెప్పిన వాడు అవుతాడు వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇటైల్స్ కాబట్టి ఆ సాక్షిగా మిగిలి ఉన్నప్పుడు ఆ సాక్షి ఎటువంటి వాడు బోధస్వరూపుడే ఉంటాడు జ్ఞానస్వరూపుడే ఉంటాడు అది ఏ స్వరూపము అయితే ఆ స్వరూపం అనేది శూన్యము అని ఎలా చెప్పగలరు స్వరూపాన్ని శూన్యం దాన్ని బట్టే సర్వము వస్తే ఆ సర్వము పోయినా అది మిగిలి ఉంటుంది దాన్ని శూన్యము అనడానికి వీర్లేదు ఇప్పుడు ఓ బిల్డింగ్ నిలబడింది బిల్డింగ్ దేంట్లో నిలబడింది ఆకాశంలో నిలబడింది కరెక్ట్ వేకొచ్చి బిల్డింగ్ కూలిపోయింది ఇప్పుడు అక్కడ శూన్యం ఉన్నదా ఆకాశం ఉన్నదా అని శూన్యం ఉందని అనుకోకూడదు ఆకాశం ఉందని అర్థం చేసుకోవాలి తస్య ఆ స్వరూపమునకు శూన్యత్వం శూన్యభావము దుర్ఘటం యుక్తితో సాధించుట సంభవము కాదు అంటే యుక్తియుక్తము కాదు అని అర్థం మీరు ఇంకా అదే శూన్యం మేము అలాగే అనుకుంటాము ఎందుకంటే మా గురువు అలాగే చెప్పారు మా మతాల్లో అలాగే చెప్పారు కాబట్టి మేము అలాగే అనుకుంటాము అదే శూన్యము అని మీరంటే ఇంకా మీతో ఎవరు అర్థం చేస్తారు కానీ మీరు ఏదైనా ఒక్క యుక్తిగా ఆలోచించగలిగితే అది శూన్యము అని మీరు ఎస్టాబ్లిష్ చేయలేరు దానికి శూన్యత్వము దుర్ఘటన ఇంకోసారి అర్థం చెప్తాము పంచకోశ పరిత్యాగే పంచకోశములను త్యాగము చేయగా సాక్షిబోధావశేష సాక్షి చైతన్యము మిగులుట వర్ణ స సాక్ష అగును తూపమునకు శూన్య శూన్యము దుర్ఘటం సంభవము కాతు కాబట్టి ఆ చైతన్యము దానికి సాక్షి అనే ఒక స్టేటస్ని మనం మనం ఆరోపించినాం తప్ప అది స్వతహాగా బోధ మాత్రమే అది సాక్ష్యము దృష్ట్యా సాక్షి అనాల్సి కాబట్టి అది బోధ బోధని మీరు తయారు చేయరు ఇట్స్ సింప్లీ ఈజ్ మీరు ఇల్లు కడతారు తప్ప ఆకాశాన్ని మీరు కట్టరు ఆకాశాన్ని మీరు సృష్టించరు ఇల్లు నిర్మాణం చేస్తారు మరి ఆకాశం మాట ఏమిటి అంటే ఆకాశము ఇట్స్ సింప్లీ ఈజ్ సరళంగా ఒక్క మాటలో చెప్పాలండి సరళంగా చెప్పాను దాన్ని జటిలంగా చెప్పి నీకు అర్థమే కాదు సరళంగా చెప్తున్నాను ఆకాశము ఉన్నది ఇల్లు కట్టుకోవాలి ఆకాశము ఉన్నది ఈ పంచకోశములు ఈ అజ్ఞానము ఈ సంసారము మనం ఏం చేయాలి కట్టుకోవాలి స్వరూపము ఉన్నది ఈ కట్టుకున్న దాన్ని కట్టుకుని మోస్తూ ఉండాలి మనిషి కట్టుకుంటాడు సంసారాన్ని కట్టుకుంటాడు అట్లా వెతికి వెతికి కట్టుకుంటాడు ఏమండి ఆ కట్టుకున్న దాన్ని మొదుల్చుకో రామకృష్ణ మహంశ చెప్పారు పాము వెతికి వెతికి కప్పని పట్టింది ఆ కప్పని మింగాలేదు కక్కాలేదు ఈ లోపల దాని ఆయుష్ పూర్తయింది మానవులు అలా ఉంటారు వెతికి ఏది వెతికి వెతికి ఏరి కోరి సంసారాన్ని ఒక దాన్ని వీడు కట్టుకుంటాడు నిర్మాణం చేసుకుంటాడు అభిమానంతో అభిమానం వీడి అభిమానమే సంసారం చుట్టూ సంసారం కాదు వీడి అభిమానమే సంసారం అభి ఈవెన్ ఆ భార్య అభిమానం పెట్టుకుంటాడు పెట్టుకుని ఆమెను డామినేట్ చేసే ప్రయత్నం చేస్తాడు ఎప్పుడైతే డామినేట్ చేసే ప్రయత్నం చేస్తాడో అది ఏమవుతుంది ఈ బౌన్సెస్ బ్యాక్ బౌన్సస్ బ్యాక్ ఇకనాట్ డామినేట్ అనవర్ ఏముంది ఇక నా డామినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడంటే టు దట్ ఎక్స్టెంట్ హీ బికమ్స్ సర్వైల్ సర్విచ్యూడ్ కూడా ఉంటుంది సంసారం ఉంటుంది దాని గురించి ఏం వ్యాఖ్యానం చేసినా ఎంత చేసినా చేయొచ్చు కూడా కాబట్టి మీరు సంసారాన్ని నిర్మాణం చేయాలి పుణ్యాన్ని నిర్మాణం చేయాలి పాపాలని నిర్మాణం పుణ్యపాపాలని నిర్మాణం చేయాలి కర్తృత్వ భోక్తృత్వాలని నిర్మాణం చేయాలి నేను కర్తను నేను భోక్తను అని నిర్మాణం చేయాలి కానీ స్వరూపాన్ని మీరేం నిర్మాణం చేయనక్కర్లేదు మరి మన స్వరూపం ఎలాగండి ఇట్స్ సింప్లీ ఈజ్ అంతే తర్వాత మీరు స్వరూపాన్ని వెతకద్దు స్వరూపాన్ని వెతకద్దు హనుమంతుడు సీతాదేవుని వెతికినట్టు ఉంటుంది ఆయన వెతికినంతసేపు ఆవిడ దొరకడం దొరకదు ఎదగడం మానేశాకనే దొరుకుతుంది కంఠంలో ఉన్నటువంటి నెక్లెస్ ఎప్పుడు దొరుకుతుందండి ఎదగడం మానేట దొరుకుతుంది దశముడు ఎప్పుడు దొరుకుతాడు మీకు దశమ స్వరమశ్రీలో దశముడు ఎప్పుడు దొరుకుతాడు ఎదగడం మానేశాక దొరుకుతాడు మీరు ఆత్మ ఆత్మని వెతికితే మీకు దొరకదు అది మీరు వెతకడం మానేయాలి సో యాజ్ లాంగ్ యాజ్ యూ సెర్చ్ ఫర్ ఆత్మ యూ రిమైన్ లాస్ వెతుకుతున్నంత కాలము మీరు దారి తప్పి ఉంటారు ఎందుకంటే ఆ స్వరూపము మీకంటే ఎన్నడూ భిన్నంగా లేదు ఇప్పుడు కూడా మీకంటే భిన్నంగా లేదు అదేమిటండి ఇప్పుడు నాకు ఆ స్వరూపం అనుభవానికి రావట్లేదు కదా అంటే మీ అనిథమెటిక్ రాంగ్ మీ అరిథిమెటిక్ రాంగ్ మీ స్వరూప అనుభవానికి రాకపోవడం ఏమిటి మీ అరిథిమెటిక్ రాంగ్ రాంగ్ అరిథిమెటిక్ ని విడిచిపెడితే పంచకోసే పరిచాలి విడిచిపెడితే అవుతుంది మీరు స్వరూపంలోనే ఉంటారు కాబట్టి స్వరూపం కోసం వెతక్కండి మీ అరిథిమిటిక్ని సరి చేసుకోండి అంతే మీరు చేయాల్సింది కాబట్టి ఎందుకంటే స్వరూపం అన్నది మీ నుండి ఎప్పుడూ దూరము కాలేదు కాబట్టి మీకు దగ్గరయ్యే ప్రసక్తి లేదు మీరు దానికి దగ్గర అయ్యే ప్రసక్తి లేదు ఎందుకంటే మీరు ఎప్పుడూ దాని నుండి దూరం కాలేదు కాదండి మేము ఆత్మస్వరూపానికి దూరంగా సంసారంలో పరిభ్రమిస్తున్నాము నో నో యూ గాట్ ఇట్ రాంగ్ యూఆర్ అథిమేటిక్ యూ హౌ టు అడ్జస్ట్ దట్స్ ఆర్ యూ హౌ టు ఓ రకంగా అది కరెక్టే సంసారంలో పరిభ్రమిస్తుందే వాస్తవమే నాట్ బికాస్ యు ఆర్ అవే ఫ్రమ్ ఆత్మ యు ఆర్ నెవర్ అవే ఫ్రమ్ ఆత్మ కానీ మరి సంసార భ్రమణం ఎందుకు వచ్చింది అంటే యువర్ ఆథమెటికీస్ రాంగ్ మీ క్యాల్క్యులేషన్ అంతా కూడా తప్పు పంచకోశ పరిత్యాగే సాక్షి బోధావశేషత స్వస్వరూపం స ఏ సూన్యత్వం తుర్ఘటం తర్వాతి శ్లోకం పెద్ద పుస్తకం చూసి వాళ్ళు గమనించండి చిన్న పుస్తకం చూసి వాళ్ళకి బాగానే ఉంటుంది ఒక శ్లోకంలో సగము రెండో శ్లోకంలో సగము కలిసి ఉంటాయి అంటే ఇరవై ఏడులో సెకండ్ హాఫ్ ఇరవై ఎనిమిదిలో ఫస్ట్ హాఫ్ కలిపి ఒక శ్లోకం అవుతుంది ఓకే అందాము విషయ అవేగ్యపరోక్షం పూర్ణముదూర్ణమి పూర్ణా పూర్ణము దశ్యతే పూర్ణశ పూర్ణమేవశిష్య ఓం శాంతి శాంతి శాంతి